రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వంన్మోతిదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యుమాన్స్మదాచార్యపర్యంతం పిపరంపరా ఓం భద్రం కన్నే విశ్ణుయామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తుమేవస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టోరిష్ట బృహస్పతి శాంతిశాశాంతి ఉపలంభాత్ సమాచారా మాయా దీనికి ఆనందగిరి అంటారు ఈ శ్లోకానికి హేతుభ్యాం ద్వైతస్య అస్తిత్వముక్తం తద్దూషయ్య రెండు హేతువులు చెప్పి ఉపలంభము సమాచారం ఉపలంభం అంటే మాకు కంటికి కనబడుతోంది సమాచారం అంటే ఈ చుట్టుముట్టూ ఉండే పెద్దలందరూ ఆచరిస్తున్నారు అంతే కదా కంటికి కనబడుతోంది మన పెద్దలందరూ ఆచరిస్తున్నారు కాబట్టి అదే సత్యం ఏమి ఆర్గ్యుమెంట్ అది కాబట్టి ఈ రెండు హేతువుల చేత ద్వైతము సత్యము అనే వాదం ఏది గలదో దానిని ఆచార్యులు దూషిస్తు దూషించటం ఖండిస్తున్నారు సో మనం భాష్యం చూస్తూ ఉన్నాము తస్మాత్ నోపలంభ సమాచారం ద్వైతవస్తు సద్భావే హేతుభవత నిత్యభిప్రాయ రెండు హేతువుల ఏమిటా రెండు హేతువులు ఉపలంభము కంటికి కనబడుతోంది కాబట్టి సత్యము ఏమి హేతులది కంటికి కనపడుతోంది అంటే ఆ త్రాడును చూసి పాము అనుకుంటాడు అక్కడ పాము కంటికి కనపడింది అంటాడు వాడు పాము కంటికి కనపడింది అంటే కాబట్టి సత్యము అంటాడు అది సత్యం అవుతుందా అది మనస్సులో ఉన్న పాము అనే భావనని వాడు తాడు మీద వేస్తాడు ఎందుకు అలా వేసాడు ఆరోపిస్తాడు ఎందుకు అలా చేసాడంటే సాదృశ్యాన్ని బట్టి సాదృశ్యాన్ని బట్టి అది ఉపలంభం అంటాడు దాన్ని తర్వాత ఒక మ ఒక మనిషిని పట్టుకునే వీటితో సమాన వయస్సు ఉంటుంది వీడికంటే వయస్సు వయస్సు ఏదో పదివేలు తోట వీడు బావమరది అంటాడు అని వాడికి నామకరణం చేస్తాడు ఏమన్నా ఈ హౌ ఎలాగ బావమరిదంటే అర్థం ఏంటి నా బావమరిది నాకు సంబంధీకుడు ఇంత సృష్టి ఉంటే ఇన్ని కోట్ల ప్రజలుంటే వీడు ఒక్కడే నాకు సంబంధీకుడు ఏమిటి సంబంధము అంటే బావమరిది వాట్ ఈజ్ దాట్ అంటే సమాచారం అంటే అది సత్యం అవుతుంది అది పరమార్థ సత్యం అవ్వదు సరే బాబా బాబు గారి ఓహన్ ఓహన్ పిలుచుకుంటారు కలిసి ఉంటారు ఎవరు అడుగుంటారు ఏదో ఏడుస్తారు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ పరమార్థ సత్యం అది ఆత్మ ఆత్మ ఆత్మతత్వము అలా ఉండదుగా కానీ మరి ఊళ్ళో వాళ్ళు అందరూ పండితులు కూడా అలాగే అనుకుంటున్నారంటే ఏం మాట కాబట్టి ఉపలంభము సమాచారము అనేది ద్వైత వస్తువు యొక్క సత్యము సత్యత్వమున్నందు అంటే ద్వైతము సత్యము అని నిర్ధారించుటందు అవి యుక్తులు లేక హేతువులు కానే కావు ఇత్య అభిప్రాయ ఎందుకంటే మనిషి భ్రమపడి ప్రతి సందర్భంలోనూ సమాచారము ఉండనే ఉంటాయి కాబట్టి అవి హేతువుల చెప్పకూడదు హేతువులు ఎలా ఈ సృష్టి దేని నుంచి పుట్టింది ఇప్పుడు మాయాహస్తి ఉంటుంది మాయాహస్తి ఇదంటాయి విత్ వీ కవర్డ్ దిస్ ఏ డిస్క్రిప్షన్ బట్ స్టిల్ మాయాహస్తి ఇంద్రజాలు ఇంద్రజ ఇంద్రజాలికుడు ఇంద్రజాలికుడు ఏనుగును ఇప్పుడు ఆ ఏనుగు అది యథార్థమైన ఏనుగు కాదు మాయాహస్తి ఈ మాయాహస్తి పరమాణువుల నుంచి పుట్టిందా ప్రధానం నుంచి పుట్టిందా లేకపోతే డిఎన్ఏ నుంచి వంశ పారంపర్యంగా డిఎన్ఏ నుంచి రైబోన్యూక్లిక్ యాసిడ్ అయినా డిఎన్ఏ అంటారు దాని నుంచి పుట్టిందా లేకపోతే కర్మ నుంచి పుట్టిందా దేని నుంచి పుట్టిందా అదే దేని నుంచి పుట్టలేదు అదే ఇట్ ఇట్ ఇన్ డీ డి నాట్ టేక్ బర్త్ అది మాయాహస్తి వాస్తవంలో అది హస్తి కాదే కాదు కాబట్టి ద్వైతమంతా కూడా అట్టిదే దీనికి శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం అంటే మరి మీరు ఆ దృష్టాంతాన్ని వారు రామకృష్ణ పరమహంస చెప్పారు కనుక దాన్ని గమనించదగ్గ దృష్టాంతం అది మీకు వర్కౌట్ అవుతుందేమో చూడండి ఓ మహాత్ముని అడిగారు ఏమనండి ఎవరు అడిగారంటే ఏమండి ఈ సృష్టి అంతా ఏమిటండి జగత్తంతా ఏమిటి అని అడిగారు అడిగితే ఆయన నేను నీకు చూపిస్తాను వెయిట్ చేయకున్నాను సరే వెయిట్ చేశారు ఈ అడిగిన ప్రశ్న అడిగినా వెయిట్ చేశారు ఈ లోపల బయట సడన్గా ఎండ తగ్గి మేఘాలు వచ్చేసాయి ఉరుములు ధ్వని వినపడింది అదేమిటో చూడండి అక్కడ ఆయన మహాత్ములు వెళ్ళతో వీళ్ళు చూశారు అంతవరకు వినీలాకాశం ఉండే ఇంతలోకి మేఘాలు ఉరుములు వచ్చేసాయి పెద్ద వర్షం కురిసేసింది ఆ వర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ కురిసిన ఎండ వర్షం అక్కడ ఇరికిపోయింది మేఘాలు వెళ్ళిపోయాయి మళ్ళీ శుద్ధమైన వినీలాకాశం మళ్ళీ దర్శనం ఒక గంట లోపల సృష్టి అంటే ఇంటి ఉపయోగం ఇంతే సృష్టి మనం నిద్రలేస్తాము ఒక పెద్ద సృష్టి బోళ్ళన్ని సమస్యలతో సుఖాలతో దుఃఖాలతో హడావిడిగా కనపడుతుంది సాయంకాలం మేము మళ్ళీ అలసిపోయి రాత్రి కొడుకు నిద్రపోయా కూడా అది పోతుంది ఆ దానికి ఏమీ వాస్తవికత ఏమీ ఉండదు గురికి హడావిడి ఎక్కువ తీరా చేస్తే ఏమీ ఉండదు ఆయన ఆ దృష్టాంతం చెప్పారు ఈ అది సినిమాలో ఎంత హడావిడి at the end of it all cinema tarameda edena okataina jariginda cinema tarameda emi jaragaledu emi avaledu emi ledhu kani inno unnattu evvevo avutunnattu uppupapu ponlanni aipothunnattu manchi ponl avuthunnattu chedda ponl avuthunnattu anya avutunnattu tarikrishna cinema endravatha subham mane okati vastaru appudu what happened nothing happened what is there నా థీలింగ్స్ మానవ జీవితము అంతకంటే పెద్దదేమీ కాదు తర్వాత నేను ఇంకొక డిస్క్రిప్షన్ చూసి చాలా ఆశ్చర్యపోయారు నాకు అది మనసులో గట్టిగా నాటుకుంది నిసర్గద మహారాజు గారి దృష్ట డిస్క్రిప్షన్ ఆయన ఏమన్నారంటే ఈ జీవితంలో మానవ జీవితంలో అంటే జగత్త జగత్తన్నా జీవితంలో ఒకటే ఈ జగత్తులో ఈ జీవితంలో సమస్యలు పుడతాయి పుడుతూ ఉంటాయి వాటి వెంట వాటి వెనుకనే పరిష్కారాలు పుడుతూ ఉంటాయి సమస్య పుడుతుంది పరిష్కారము పుడుతుంది ఆ సమస్యకి పరిష్కారానికి చెల్లు ఆ తర్వాత ఏం మిగిలిందంటే ఏమీ పోనం ఏమీ మిగలనం లేదు జీవితం అంటే డ్రీమ్ అనమాట లో ఓ భయం వేసింది ఆ భయానికి సొల్యూషన్ కూడా డ్రీంలోనే దొరికింది ఆ భయం పోయింది ఈ లోపల మీకు తెలివి వచ్చింది ఇప్పుడు ఏమైంది ఏం సమస్య ఏం పరిష్కారం ఇట్ ఈజ్ యాజిఫ్ నథింగ్ ఎవర్ హ్యాపింగ్ నథింగ్ ఎవర్ హ్యాపింగ్ అంతే కాబట్టి ఏవైనా సమస్య వస్తే ఊరికే గంతులు వేసేనక్కర్లా అలా సాక్షిగా అసంగంగా ఉంటే పరిష్కారం కూడా దాని వెంటే ఉంటుంది సమస్యతో పాటే పరిష్కారం ఉంటుంది ఒకటి చేతలో బ్యాగ్ పట్టుకుని నడుస్తున్నాడు నడుచుకుంటే ఈలోపులో మేఘం వచ్చి దండరా వర్షం పడిచింది ఆ బ్యాగ్ని ఎత్తుకు పెట్టుకుని వేగంగా నడిచి గూడి కిందకి ఆ సమస్యగా అది పరిష్కారం అలాగే నడుస్తున్నాడు ఆ సమస్యకి అది ఒకడికి దుప్పటి కప్పుకుని పడుక్కున్నాడు చలేస్తుంది ఆ దుప్పటి ఎలా ఉందంటే కాళ్ళకి కప్పుకుంటే తలకి రావట్లేదు తలకి చలిస్తుంది తలకి కప్పుకుంటే కాళ్ళకి చల్స్తాం అప్పుడు తిట్టుకుంటున్నాడు ఎందుకు పనికిరాను దుప్పటి మంచి దుప్పటి కూడా లేకుండా అయిపోయింది జీవితం చల్లిలోను అని తిట్టుకుంటున్నాడు ఆ పక్క నుంచి మహాత్ముడు వెళ్తావు మరి మూర్ఖురా ఎందుకు తిట్టుకుంటావు అంటే అవును మరి చూడు ఈ దుప్పటి ఇది కాలకొస్తే తలగలేదు తలగొతే కాలేదు ముడిచిగు పడుక్కో మురుకుడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు వీడికి అప్పుడు కరెక్టే అని ఉడుచుకున్నాడు సార్ కాబట్టి ఆ సమస్యకి ఆ పరిష్కారం బ్రహ్మచారి సమస్యకి పరిష్కారం వివాహం వివాహంలో కలకల సమస్యకి పరిష్కారం డివోర్సు డివోర్స్ అయిపోయి మళ్ళీ ఒంటరి బతుక్కి పరిష్కారం మళ్ళీ ఇంకో వివాహం అంటే సమస్య పరిష్కారం దీంట్లో పెద్ద తల కొట్టుకునేది ఏమీ లేదండి ఎందుకంటే మాయాహస్తి యథోచ్యత ఇదంతా కూడా మాయా కల్పితం ఇంత ఏమి వాస్తవికత ఏమీ లేదు కాబట్టి ఓ మహాత్ముని అడిగారు ఈ జగత్తుకి మూల కారణం ఏమై ఉంటుందంటారు అని అడిగారు ఒక ఆయన ఇది పెద్ద చా పెద్ద కథ కింద రాసి పెట్టారు ఒక పుస్తకంలో నాకు ఏది ఏదై ఉంటుందో జగత్తుకి మూల కారణం ఏమిటి అని అడిగారు మహాత్ముని అడిగారు అడిగితే ఆయనన్నా నువ్వేమనుకుంటున్నావు అని అన్నారు అంటే అంటే చూడండి జగత్తు పరమాణువుల నుంచి పుట్టిందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి పదార్థము కూడా అల్పమైన అంశములను ఒకచోట చేరిస్తే పుట్టుతోంది కాబట్టి పరమాణువుల నుంచి పుట్టిందేమో అనుకుంటున్నాను అన్నాడు అంటే సరే అయితే నేను మంచిదే బానే అన్నాడు అంటే మరి ప్రాణం గలవాటి మాట ఏమిటి అని అడిగాడు మరి అయితే మరి నీ పరమాణువుల నుంచి పుట్టింది అన్నది కుదరలేదు కదా అవును కుదరట్లేదు మరి తీసేదాన్ని ఆ సరే తీసేశాను మరి ఇప్పుడు చెప్పండి మీరు దేని నుంచి పుట్టిందంటారు ఈ జగత్తు అంటే నువ్వేమనుకుంటున్నావు ఏమిటి అని అడిగారు అంటే ఇది కర్మఫలారూపంగా కర్మల వల్ల పుట్టిందనుకుంటున్నాను అన్నాడు అని ఈ విధంగా ఒక్కొక్కటే చెప్పి ఆఖరిని అయ్యా నా చేతే చెప్పించారు మీరు అన్నీ నన్నే ఖండింపజేశారు నేనే ఖండించాను మీరేమనుకుంటున్నారు అని అడిగాడు అడిగితే అసలు జగత్తు అనేది పుట్టిందనే నేను అనుకోవటం లేదు ఈ జగత్తుకి ఉపాదానము ఉపాదానము అంటే మెటీరియల్ రొట్టెకి పిండిలాగా ఉపాదానము పరమాణువులు కాదు ప్రకృతి కాదు కర్మ కాదు దేవుడు కాదు దెయ్యం కాదు ఈ జగత్తుకి మరి ఏమిటండి ఉపాదానం ఈ జగత్తుకి అంటే నీ మనస్సే ఈ జగత్తుకి ఉపాదానం అంత ప్రూఫ్ కూడా అక్కర్లా ఎందుకంటే నీ మనస్సు స్పందిస్తే జగత్తుంది నీ మనస్సు స్పందించడం మానేస్తే జగత్తు లేనేలేదు ఒక ద్వైతాచార్యుడు జగత్తు సత్యం ఇదే ఏదైనా పెద్ద గంభీరమైన ఉపన్యాసం చెప్తుంది ఇప్పుడు మహాత్మురెడ్డి గారు నీ గాంభీర్యం కూడా అదంతా సరైనయా నువ్వు ద్వైతమే సత్యం అంటున్నావు కదా నువ్వు నిద్రపోయినప్పుడు కానీ నీకు మూర్ఛ వచ్చినప్పుడు కానీ ఏదా ధ్యానంలో మనస్సు ఏకాగ్రమైనప్పుడు కానీ నీ ద్వైతం లేనే లేదు కదా ఊరికే ద్వైతం సత్యం అని అంత గడబడి చేస్తావేమిటి అని అడిగారు కరెక్టే కదండి కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకోండి ద్వైతం లేదు ఎనస్థిషియా ఇచ్చాడనుకోండి ద్వైతం లేదు వీడికి మళ్ళీ తెలివి వచ్చి మనస్సు స్పందిస్తే ద్వైతం ఉంది తప్ప లేకపోతే ద్వైతం లేనే లేదు దీనికోసం అంత ద్వైతం ఏదో పరమ సత్యం అన్నట్టుగా గడబడి అన్నీ అడిగా కాబట్టి ద్వైతం అనేది ఉపలంభము సమాచారము అనే హేతువులను బట్టి ద్వైతం అనేది ఎన్నటికీ నిర్ధారితము కాదు ద్వైత ఉపలంభము సమాచారము అనే హేతువులను బట్టి ద్వైతం అనేది ఎన్నటికీ నిర్ధారితము కాదు ఉపలంభ సమాచారములు ద్వైతమును నిలబెట్టలేవు కాబట్టి అద్వైతమే సత్యమే ఈ ఉపాసకులు ఏమంటారంటే ఉపాసకుల ధోరణ వేరే ఉంటుంది దేవతయే ఈ జగద్రూపంగా ప్రకటమైనది ఉపాసకులందరూ చెప్పే మాటలే అభిన్న నిమిత్తోపాదానం చెప్తారు కానీ ఎటువంటి అభిన్న చెప్తారు పరిణామరూపమైన అభిన్న నిమిత్తోపాదానం దేవతయే తనే జగద్రూపంగా పరిణమించింది అని చెప్తారు అని జగత్తు సత్యము అంటే దేవత సత్యము దేవతయే జగద్పంగా మారి ఇప్పుడు కూర్చుని ఉంది కాబట్టి జగత్తు సత్యము వల్లభాచార్యులు నింబార్కాచార్యులు వీళ్ళందరూ కూడా అది కూడా అద్వైతమే దేవతే ఉంది సృష్టికి ముందు దేవతే సృష్టి చెందు దేవతే పరిణామం చెంది ఉన్నది ప్రళయంలో మళ్ళీ ఆ దేవతే ఉన్నది ఆ దేవత శ్రీకృష్ణుడు అని ఒక ఆచార్యుడంటే కాదు దేవి అని ఇంకొక ఆచార్యుడు శ్రీకృష్ణుడు అని వల్లభాచార్యులు అంటాడు పుష్టి మార్గం కాదు దేవి అని భాస్కరాచార్యులు అంటారు ఎవరికి భాస్కర రాయులు ఆ రకంగా కాదు సూర్యుడని సౌరులు అంటారు కాదు గణపతి అని గాణపత్యులు అంటారు గణపత్యులో గాణాపత్యులు వాటెవర్ అవుతుంది సో ఈ దేవతయే పరిణామవశమున జగద్రూపంగా ప్రకటమైనది జగత్తు సత్యము అంటారు భాగవతానికి శ్రీధరాచార్యులు వ్యాఖ్యానం అద్వైతపరంగా ఉంటే శ్రీధర వ్యాఖ్యానానికి వంశీధరుడు ఇంకో వ్యాఖ్యానం లేచాడు దాని మీద వివరణ ఒక పెద్ద వ్యాఖ్యానం ఈ వంశీధరుడు శ్రీకృష్ణోపాసకుడు కాబట్టి ఆయన పరిణామవాదాన్ని స్వీకరిస్తాడు అంతేకాకుండా శంకరుల వివర్తవాదాన్ని మేము అంగీకరించము అని కూడా రాస్తాడు చూడండి ఎలా రాస్తాడు భాగవతానికి వ్యాఖ్యానం చేసినంత మాత్రాన శంకరుల వివర్తవాదాన్ని అంగీకరించము అని రాసి అంత స్థాయి వచ్చేస్తుందా ఆ ఉపాసన యొక్క జిడ్డు అలాంటిది కామెంటరీ మీద కామెంటరీ ఇండిపెండెంట్ కాదు దాంట్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసుకొని విస్తారంగా రాస్తాడు ఆ భాగవతం రాసలీల రాసిన చోట రాస్తాడు ఈ మాట అప్పుడు అనుకున్నాహ నీకు రాసలీలలు బాగా మనస్సులు పట్టేయలే కాబట్టి దాంతో వెళ్ళ వంశీధరాచార్యుని మీద ఉన్నటువంటి ప్రేమ చాలా తగ్గింది ఎందుకంటే మరి ఆయన అలా రాస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ కాబట్టి దేవ ఉపాసకులు చెప్పేటువంటి పరిణామవాదం కూడా అంగీకారం కాదు ఎందుకు అంగీకారం కాదంటే ఒకవైపున దేవత జగద్రూపంగా పరిణమిస్తోంది అని చెప్తో ఇంకో దేవత అవిక్రియము అవి అవికారి నిత్యము అజము అని చెప్తారు ఎలా కుదురుతుంది అది అజము నిత్యము అయితే పరిణామం ఎలా కుదురుతుంది ఏది పరిణమించే స్వభావం కలిగి ఉంటుందో అది తప్పకుండా నశిస్తుంది కాబట్టి ఒకవైపున దేవత నిత్యము అజము అవినాశి అని చెప్తూనే ఇంకోవైపున దేవత పరిణామాన్ని చెందింది అని చెప్పడము అది వాళ్ళకి శోభను ఇవ్వదు కాబట్టి జగత్తు వివర్తము అంటే కల్పిత భాషించుటయ్యే తప్ప దానికి వాస్తవికత యథార్థత లేదు ఈ సత్యాన్ని ఆ శ్లోకంలో విస్తారంగా చెప్పారు ఇవన్నీ మనం కవర్ చేసిన గ్రౌండే అయినా మీకోసారి నేను గుర్తు చేసిన తర్వాత జాభాసలాభాసం వస్తు అజాచలమవస్తు విజ్ఞానం శాంతమద్వయం ఇది కొంచెం గంభీరమైన శ్లోకం మనం చాలా ఓపికగా దీన్ని దీన్ని సాగరంపాలి శ్లోకాన్ని ఒకటి లెవెల్కి తీసుకురావాలి వీ విల్ డూ ఇట్ సో సరే ఉపలంభ సమాచారములు ద్వైతాన్ని ఎస్టాబ్లిష్ చేయలేవు అద్వైతమే సత్యము అన్నట్లయితే దాని మీద ఒక శంకం పునః పరమాథ సద్వస్తుపదా జాత్యాత్య సద్బుద్ధయ ఇప్పుడు జగత్తు మిథ్య జగత్తు మిథ్య అంటే నేను అనే పరిచ్ఛన్నమైన జీవభావం మిథ్య తర్వాత ఈ జగత్తు ఎదుర్కొండగా నానాత్వ విశిష్టమైన ఈ జగత్తు అనేది మిథ్య ఈ నేను కంటే ఈ జగత్తు కంటే భిన్నంగా సెపరేట్గా దేవుడు క్రియేటర్ అంటూ ఒకడు ఉన్నాడు అది కూడా మిథ్యలోనే పడిపోతుంది అంతే కదా భేదం ఉంటే మిథ్య సో మరి ఇదంతా మిథ్యవే అయినా సత్యముగా భాషిస్తుంది ఆభాష అంటే కనపడుట రిఫ్లెక్షన్ ఇప్పుడు అద్దంలో ఉన్నట్టుగా కనపడుతుంది ఉన్న అద్దంలో ఉన్నట్టుగా కనపడుతుంది కానీ లేదు దాన్ని ఆభాష అంట ఉన్నట్టుగా కనపడుతుంది లేదు ఇప్పుడు చంద్రుడు నేళ్లలో కనపడతాడు నేళ్లలో చంద్రుడు కనబడతాడు ఉండడు చంద్రుడు నీళ్లలో అక్కడ ఉంటాడు అంటే ఒక ఆయన అన్నాడు ఒరిజినల్గా ఇక్కడే ఉండి కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అని అన్నాడు పోనీ మంచిదే కవులు అలా అని ఇది కవిత్వం కాదు ఇది ఫిలాసఫీ కదా సో ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళాడు అన్నాడు కొను సో కనపడమే ఇప్పుడు నీళ్లలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఆ చంద్రుడు కదులుతున్నట్టుగా కనపడతాడు అంటే నిజంగా చంద్రుడు కదులుతున్నాడు అనుకునే చంద్రుడు కదల నీళ్లు కదులుతాయి నీళ్లు కదులుతుంటే నీలయందలి కదలిక చంద్రునిపై ఆరోపించబడుతుంది తర్వాత చంద్రుడు మకిలిగా ఉన్నట్టు కనపడతాడు అంటే డల్గా కనపడతాడు పైన చంద్రుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు పూర్ణిమ చంద్రుడు కానీ ఇక్కడ కనపడతాడు అదేందుకని అంటే ఆ నీళ్లు మురికిగా ఉండడం చేత వాటిలో ఉండే మాలిన్యము చంద్రుని ఎందు ఆరోపించబడుతుంది తర్వాత పాము చూశాడనుకోండి ఉన్న పాము కాదు లేని పాము అక్కడ పాము చూడటానికి తగినంత ఒక బేస్ ఉండాలి పాము చూసి చూసి పాము అనుకుంటాడు కానీ తాడు చూసి ఏనుగనుక్కోదు ఇది స్వామీజీ ఎగ్జాంపుల్ తాడు చూసి ఏనుగలు ఎవడైనా భ్రమపడతాడా భ్రమపడ్డు తాడు చూసి పామనే భ్రమపడతాడు ఏనుగని భ్రమపడాలంటే చెక్క ఏనుగు చూసి ఏనుగని భ్రమపడతాడు అంతేగాని త్రాడు చూసి పామని భ్రమపడతాడు అంటే అర్థం ఏమిటి ఆ త్రాడు పామనే భ్రమకి ఆలంబనంగా ఉండాలి అక్కడ త్రాడు లేదు ఏమీ లేదు ఉక్తి నేలనుక్కోండి పామని భ్రమపడ్డాడు ఉక్తి నేలను చూసి పామని భ్రమపడ్డు అక్కడ పామని కావలసిన భ్రమకి ఆలంబనం ఉండాలి చీకటిని చూసి దెయ్యం అనుకోడు నీడ చూసి దెయ్యం అనుకుంటాడు ఆ నీడ అదేదో ఒక షేప్ ఉంటుంది అది చూసి దెయ్యం అనుకుంటాడు కాబట్టి ఎటువంటి భ్రమ ఉన్నా ఆ భ్రమకి ఒక ఆలంబనం అనేది ఇది మన అనుభవం ఇప్పుడు జగద్భ్రమ అంట ఈ జగత్తు సత్యం భ్రమలో మనం జీవిస్తున్నాం ఈ భ్రమం ఉన్నది భ్రమ ఉన్నది అంటే ఏది మీరు కారణంగా దర్శిస్తున్నారో అది లేదు కానీ ఆ భ్రమకి ఆలంబనం ఒకటి ఉండి తీరాలి అది ఏమి అని ప్రశ్న దీని మీదే క్షణిక విజ్ఞానవాదులు శూన్యవాదులు సుఖ్యంగా శూన్యవాదులు వాళ్ళు ఏమంటారంటే భ్రమకి ఆలంబనము ఉండనక్కరలేదు అది శూన్యమవుతుంది భ్రమకి ఆలంబనం ఉంది అంటే అస్తిత్వం అయిపోతుంది అక్కడికే అప్పుడు శూన్యం ఎలా దిగుతుంది ఏదో ఒకటి ఉంది కదా ఏమీ లేకున్నా భ్రమ కలుగుతుంది అని బౌద్ధుల యొక్క సిద్ధాంతం అది అంగీకారం కాదు వాళ్ళు ఏదో దృష్టాంతం చెప్తారు అంటే వాళ్ళు ఏమంటారంటే కేశోండ్ర భ్రాంతి అని ఈ వేదాంతులు ఎంతసేపు ఈ భ్రాంతుల్ని వర్ణిస్తూ కూర్చుంటారు అన్ని రకాల భ్రాంతులు తెలుస్తాయి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు చర్చంత భ్రాంతియే కారణం ఏంటంటే ఈ జగత్ అని ఏదైతే మీరు అంటున్నారో జీవితం అని ఏదైతే ఉంటున్నారో ఇది ఒక దీర్ఘభ్రమ దీర్ఘభ్రమ చిత్త వివిభ్రమం దీర్ఘం వా చిత్త విభ్రమం సో ఇప్పుడు కేశోండ్రభ్రాంతి అంటే ఇప్పుడు తాడు చూసి పామని భ్రమపడ్డాడు కదా తాడు ఉండాలి కదా నువ్వు అంటావు కదా అలా కాదు నువ్వు మంచి ఏం చేస్తారంటే కళ్ళ కళ్ళు ఇల్లా అప్పుడు చూస్తే ఏవో ఉండలు ఉండల కింద కేశముల యొక్క కేశములు అంటే జుట్టు ఇలాగా ఉండలు ఉండల కింద ఏదో ఉన్నట్టుగా కనపడుతుంది కనపడుతుందా ఎవరికి కనపడేది వాళ్ళకి కనపడుతుంది కళ్ళు ఇలా కొంచెం నలుపుకొని చూస్తే ఏదోలాగా కనపడుతుంది అక్కడ ఏముందని కనపడుతుంది దీనికి కేశోండ్రము అని పేరు ఈ ఉండ్రా అనే పదం సంస్కృత పదం ఉండ్రా దానికి తెలుగుకు అపభ్రంశ రూపం ఉండేప్పుడైనా ఉండ్రా ప్రకృతి ఉండ వికృతి రియల్ రియల్ ప్రకృతి వికృతి కాబట్టి కేశోండ్ర అంటే కేశము ఉండలు కట్టినట్టుగా కనపడుతుంది అక్కడ ఏమీ లేదుగా ఏమీ లేకున్నా కేశోండ్రముల యొక్క భ్రాంతి కలిగింది కదా కాబట్టి శూన్యము ఏమీ లేకున్నా జగద్భ్రాంతి కలుగుతోంది అని శూన్యవాదుల యొక్క సిద్ధాంతం దీన్ని శంకరులు ఖండిస్తారు ఆయన ఏమంటారంటే చూడు ఈ బ్రహ్మసూత్ర భాషలో అక్కడ వచ్చింది చూడు కేశోండ్రముల యొక్క భ్రాంతి కాంతి ఎందు కలుగుతోంది ప్రకాశం ఉండాలి వెలుతురు ఉండాలి వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే కేశోండ్ర భ్రాంతి కలుగుతుంది కాబట్టి వెలుతురు అనే అధిష్టానమునందు భ్రాంతి కలుగుతోంది ఎలాగైతే సూర్యకాంతి అనే అధిష్టానమునందు ఎండమావి యొక్క భ్రాంతి కలుగుతుంది ఎండ ఉండాలి ఉంటేనే మావి కనపడుతుంది మావి అంటే నీరు అలాగే వెలుతురు ఉంటుంది ఆ వెలుతుర్లో కళ్ళు నులిపిన కారణంగా మీకు కేశోండ్ర భ్రాంతి కలుగుతుంది కాబట్టి ఈ జగద్భ్రాంతికి ఆలంబనం ఏది అనే ప్రశ్న ఉన్నది ఇప్పుడు చూడండి యదాస్పద జాత్యాది అసద్బుద్ధయ వీడు పుట్టుక అంటాడు ఈ పుట్టుక అంటే రెండు లెవెల్స్ దానికి నేను పుట్టాను ఇదొక లెవెలు ఈ జగత్తు పుట్టింది ఇదో లెవెల్ మ్యాక్రో అయితే జగత్తు పుట్టింది మైక్రో అయితే నేను పుట్టాను నేను ఎప్పుడు పుట్టాను యాభై ఏళ్ళ క్రితం పుట్టాను నలభై ఏళ్ళ క్రితం ఎప్పుడు పుట్టింది అంటే ఐదు కోట్ల ఐదు కోట్ల సంవత్సరాల పుట్టింది అని దానికేదో చెప్తాడు కాబట్టి జగత్తు పుట్టింది నేను పుట్టాను ఇది జాతి జాతి అంటే పుట్టుక ఈ జాతిని స్వీకరించే బుద్ధిని ఏమంటారు జాతి బుద్ధి ఈ జాతి బుద్ధి సత్యమా అసత్యమా అసత్యం కాబట్టి జాతి అసద్బుద్ధి ఏమండి ఇలాంటివి ఇంకా ఉన్నాయి నేను కర్తను ఇంకొక అసద్బుద్ధి దేవుడు కర్త నేను కర్తను దేవుడు కర్త నేనేమో చిన్న చిన్న పనులు చేశాను దేవుడు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తాడు కాబట్టి నేను కర్తనే దేవుడు కర్తే రాజుగారు ఉన్నారనుకోండి ఆయన పెద్ద పెద్ద పనులు చేస్తారుగా అంచేత రాజుగారు కర్త నేను కర్తను దేవుడు ఈ రాజుగారి యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్నే బాగా బ్లో చేస్తే దేవుడు అనమాట అంచేతనే దేవుడు అనే సందర్భంలో మహారాజ చిహ్నాలన్నీ పెడతారు ఛత్రం ధారయామి చామరాన్ని విజయామి అశ్వానారోహయామి గిజానారోహయామి ఆందోళిక అనారోహయామి అని వీడికి తెలుసున్న లిష్టా పెడతాం ఎందుకల్లాగా ఏ గొడుగు పట్టడం ఏమిటి ఏనుగు ఎక్కి దేవుడిని ఏనుగు ఎందుకు ఎక్కించడం పలకే ఎక్కిస్తాను ఏనుగెక్కిస్తాను గుర్రం ఎక్కిస్తాను ఆరోహయాని అంటే ఎక్కించుతాను ఇవన్నీ ఎందుకండి దేవుడికి అంటే ఎక్కడి నుంచి పట్టుకునేవా ఇది దేవుడికి ఇవన్నీ పెడుతున్నావు ఏమిటి లోకల్ మహారాజు గారికి ఇవన్నీ చేస్తున్నాం కదా దేవుడు మహారాజు జగత్తు కనుకే మహారాజు వంటి వాడు అని దీన్ని బాగా బ్లోప్ చేస్తే దేవుడు సో ఆ విధంగా సో ఈ ఈ ధారణలన్నీ విడిపెట్టుకుని ఉంటాడు జాతి ఆ దేవుడి నుంచి జగత్తు పుట్టింది నేను కర్తను మహారాజు గొప్ప గొప్ప పనులు చేసే కర్త నేను చిన్న చిన్న పనులు చేసే కర్త బాగా బ్లోప్ చేస్తే ఈ మొత్తం జగత్ వ్యవహారాన్నంతా నీ నిర్వహించేటువంటి దేవుడు కర్త శ్రీకృష్ణుడు గీతలో ఏమని చెప్పాడు నానే ఉంది నువ్వు నేను కర్త నన్ను అనుకుంటున్నావు నేనేం కాదను నీ మాటని మరీ కాదంటే ఇప్పుడు భ్రమపడతారు కదా ఈ ఏ నీవు దేవు కదా ఈ జగత్తును నువ్వే కదా సృష్టించేవు అంటే నేను సృష్టించలేదు అప్పుడు వీడు ఎవరుకుంటాడు మరి ఇంకెవడలో సృష్టించుంటారని అనుకుంటాడు కదా ఇది ఎలా ఉందంటే మహాభారతం ఎవరు రాశారా అంటే అబ్బాయి నేను రాయలేదండి ఓహోలోడు సో అరకగ్గ శ్రీకృష్ణుడు అబ్బాయి నేను సృష్టించలేదండి అన్నారనుకో అన్నారు అనుకోండి ఆయన అంటే ఓహో నువ్వు సృష్టించలేదా అయితే మరి ఎవరు సృష్టించారు దెయ్యం ఏదైనా సృష్టించిందా అని వీడు కంగారు పడతాడు నువ్వే సృష్టి అవును సృష్టించాను నీ దృష్టి ప్రకారం నేనే సృష్టించాను మరి అయితే నీ దృష్టి ప్రకారం ఏమిటి నీ నా దృష్టి ప్రకారం ఏమీ లేదు నేను సృష్టించలేను తర్తారమే మాం విధ్యకర్తార అవ్యయం కాబట్టి సో దేవుడు కర్త నేను కర్త కాబట్టి దేవుడు కర్ దేవుడు కర్త అని అదొక ఆభాస చాలా ఇలాంటి ఆభాసలు ఎన్నెన్నో ఆభాసలు ఉన్నాయి ఆభాషలంటే భ్రాంతులు ఈ భ్రాంతులన్నిటికీ మూలమునందు ఒకనొక సత్యవస్తువు ఉండాలి కదా అది ఏమి ఇప్పుడు చూడండి యదాస్పదా అంటే యదధిష్టానికా ఏ సత్యవస్తువు అధిష్టానముగా ఉన్నప్పుడు జాత్యాది అసద్బుద్ధయ పుట్టుక కర్తృత్వము మొదలైనటువంటి భ్రాంతి బుద్ధులు కలుగుచున్నవో ఆ సత్యవస్తువు ఏమిటి అని ప్రశ్న వేసుకుని దానికి సమాధానం చెప్తున్నారు ఏమిటంటే ఆ సత్యవస్తువు విజ్ఞానం అది సత్యవస్తువు విజ్ఞానమే సత్యవస్తువు ఈ విజ్ఞానం పదము బౌద్ధులు వాడతారు వేదాంతులు వాడతారు కానీ ఇద్దరి యొక్క అభిప్రాయాలు వేరు పదం అదే అయినా ఆ విజ్ఞానము తత్వం విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి భావజాలము భిన్నంగా ఉంటుంది బౌద్ధుల యొక్క విజ్ఞానము క్షణికము అంచేతనే వాళ్ళు క్షణిక విజ్ఞానము దళైలామా గారిని అయ్యా సత్యం ఏమిటి అడిగితే విజ్ఞానమే సత్యము అంట అది వినే ఆయన అద్వైతనుకుంటే మీరు కంగారు పడతారు ఆయన అంటున్న విజ్ఞానము సత్యము జ్ఞానం నంతం బ్రహ్మ ఆ జ్ఞానం కాదు అది జ్ఞానం అన్నా ఒకటే ఆ లెవెల్లో ఆ జ్ఞానం కాదు ఎందుకంటే ఆ జ్ఞానం ఏమిటది సత్యం జ్ఞానం సత్యమైన జ్ఞానం పేరాజ్ దళైరామ గారు చెప్పి విజ్ఞానం ఏమిటి క్షణిక విజ్ఞానం అది క్షణికం కాబట్టి చిత్రం ఏమిటంటే విజ్ఞానమే సత్యము అని దట్ ఈస్ సంథింగ్ గ్రేట్ దట్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి పామును చూశాడు వీడు త్రాడు చూసి పాముని భ్రమపడ్డాడు ఇప్పుడు పాము పాము ఉందా అంటే లేదని చెప్పాలి పాము అనే భావన కలిగిందా లేదా అది కలిగింది సో పాము అనే జ్ఞానం కలిగింది దట్ హీ ఇమాజిన్ ఎ సర్పెంట్ ఇస్ ఈజ్ కరెక్ట్ దట్ దేర్ ఈజ్ ఎ సర్పెంట్ ఈజ్ రాంగ్ ఇప్పుడు నిన్న రాత్రి మీరు కళ ఆ కళలో మీరు చూసిన సర్వము మిథ్య కానీ కళ మీరు కన్నారు అనేది మిథ్య కాదు అది సత్యమే కాబట్టి సో ఇప్పుడు మీరు పామును చూశారు ఇప్పుడు చెప్పండి పాము సత్యమా పాము జ్ఞానము సత్యమా పాము జ్ఞానము సత్యం జ్ఞానం సత్యం పాము సత్యం కాదు జ్ఞానం సత్యం చూడడం సత్యం కానీ మీరు చూసింది సత్యం కాదు తర్వాత ఇప్పుడు కళలో పర్వతం చూశారు కళలో పర్వతం చూశారు ఆ పర్వతం సత్యమా మిథ్యయా మిథ్యా కానీ మీరు పర్వతం చూశారు అన్నది సత్యం చూడ్డం సత్యం చూసింది మిథ్య కళలో ఏలుగుని చూశారు ఏనుగు మిథ్య కానీ ఏనుగుని చూడ్డం సత్యం చూడ్డము అంటే విజ్ఞానం అండి కాబట్టి విజ్ఞానము సత్యము ఆ విజ్ఞానంలో విషయమయ్యే జ్ఞేయం గలదో అది మిథ్యం కాబట్టి జ్ఞేయం మిచ్చగనుక సత్యాన్ని విడిచిపెట్టి ఉండలేదు సత్యంలో విలీనమైపోతుంది జ్ఞానమే సత్యము ఇంతవరకు వేదాంతులు క్షణిక విజ్ఞానవాదులు బౌద్ధులు ఇద్దరూ కూడా సమానంగా ఆలోచిస్తారు ఏటొచ్చి ఆ విజ్ఞానము ఎట్టిది ఆ విజ్ఞానము యొక్క అంటే బృహదారణ యకంలో ఏమని చెప్తారంటే విజ్ఞానమానందం బ్రహ్మ విజ్ఞానము అది ఆనందము అది ఏ పర బ్రహ్మ అంటే ఏమిటి ఇప్పుడు మరైతే ఆనందం ఎందుకు అనుభవానికి రావట్లేదు అంటే ఆ ఆనంద స్వరూపం కప్పివేయబడినది దేనివలన ఈ ఆభాస వల్ల కప్పివేయబడినది ఇప్పుడు ఘటజ్ఞానం ఉందనుకోండి వీడేమనుకుంటాడు ఘట జ్ఞానం పరిచ్ఛిన్నం అనుకుంటాడు ఇప్పుడు ఘటమన్నది ఘట జ్ఞానం కంటే భిన్నంగా ఘటముంది అనుకుంటాడు నువ్వు ఘటమని ఏదైతే అంటున్నావో అది ఘటబుద్ధి కంటే భిన్నంగా లేనేలేదు అది తెలుసుకోడు ఘటము ఘట బుద్ ఘట జ్ఞానం కంటే భిన్నంగా ఘటము లేదు అని తెలుసుకోడు ఘట జ్ఞానం కంటే భిన్నంగా ఘటముంది అనుకుంటాడు అదొక పెద్ద పొరపాటు ఆ పొరపాటు మూలంగా వీడికంటే భిన్నమైన వస్తువు ఉంటుంది అది వీడికి బంధాన్ని కలిగిస్తుంది అదే నెంబర్ వన్ నెంబర్ టూ మిస్టేక్ ఏమిటవుతుందో తెలిసిన ఘటము సత్యమని వీడు ఎప్పుడైతే అనుకున్నాడో ఘట జ్ఞానములో ఉండే ఘటాంశమునందు సత్యత్వాన్ని ఎప్పుడైతే ఆలోచించుకున్నాడో ఆ అసత్తుని సత్తుగా భావన చేయుట చేత ఘట జ్ఞానంలో ఉండే జ్ఞానము కప్పివేయబడుతుంది ఇది ఎలాంటిదంటే పాము అని ఎప్పుడైతే అనుకున్నాడో ఇంకా త్రాడు కప్పివేయబడుతుంది పాము కాదు అని తెలుసుకుంటూనే త్రాడు అని కూడా తెలిసిపోతుంది కాబట్టి ఘటబుద్ధిలో ఘటజ్ఞానంలో ఉండే ఘటాంశము అంటే నామరూపములు ఘటము నామరూపములు మిథ్య ఘటాంశము కల్పితము అని ఘటాంశాన్ని మీరు తిరస్కరిస్తే ఏం మిగిలింది జ్ఞానం మిగిలింది అది పూర్ణము అది బ్రహ్మ అంటే ఏమిటి మీరు మీరు ఇలా కూర్చున్నారండి నిశ్చలంగా కూర్చున్నారండి నిశ్చలంగా నిశ్చలంగా అంటే ఏమిటో తెలుసునండి యూ హ్యావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఏది పట్టుకోకూడదు అంటే మీరు మీరు ఇలా నిటారుగా కూర్చోండి నిటారుగా కూర్చోండి కళ్ళు మూసుకోండి లైట్గా మూసుకోవాలి కళ్ళు చిన్నపిల్లలు భయపడ్డప్పుడు గట్టిగా మూసుకొని అలా కాదు లైట్గా కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చోండి ఇప్పుడు డ్రాప్ ఎవ్రీథింగ్ అంటే విడిచిపెట్టేయాలి అన్ని సర్వము నా ఇల్లు నా వాకిలి నా బంధువులు నా వాళ్ళు నా బ్యాంక్ అకౌంట్లు సర్వం నా మిత్రులు నా శత్రువులు సర్వం అన్ని విడిచిపెట్టేయాలి గివప్ ఏమి పెట్టే తర్వాత నా దేవుళ్ళు నా దేవతలు అన్ని విడిచిపెట్టేయాలి దెయ్యాలు అలాంటిదేమన్నా భావాలు ఉంటే అవి కూడా విడిపెట్టేయాలి నా కోరికలు తీరినవి తీరినవి అన్నీ విడిచిపెట్టేయారు నా భయాలు అన్నీ విడిచిపెట్టేయారు పుణ్యం పాపం ధర్మం అధర్మం సర్వాన్ని విడిచిపెట్టేయారు నా మతం నా వర్గం నా కులం అన్నీ విడిచిపెట్టాను నా సిద్ధాంతం నా ఆచార్యుడు గురువు అన్ని విడిచిపె అవి కూడా విడిచిపెట్టేయారు నేను అనేది కూడా విడిచిపెట్టేయారు గతం విడిచిపెట్టేసింది భవిష్యత్తు లేదు విడిచిపెట్టేసింది వర్తమానం అనేది కూడా లేదు కాలమే లేదు ఇప్పుడు మీరు ఘటాన్ని తలపోసినప్పుడు ఘట జ్ఞానము భాషిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ విజ్ఞానం కప్పుబడిపోతుంది ఘటమే సత్యమా అన్నట్టుగా భాషిస్తుంది అంతే కదండి కానీ మీరు ఘటమని ఏదైతే అనుకుంటున్నారో అది నామరూపాలు మిథ్యా ఉన్నది ఈ విజ్ఞానమే ఈ విజ్ఞానమే ఈ విజ్ఞానం ఘటము యొక్క ఆరోపం వచ్చింది దీని ఎందే నాది నేను మొత్తం సంసారమంతా కూడా ఆ విజ్ఞానముందే ఆరోపించబడుతూ ఉంటాను ఆ విజ్ఞానము ఈ ఆరోపములనన్నిటినీ మీరు తిరస్కరించగలిగితే ఆ విజ్ఞానమే బ్రహ్మ ఏమంటే వాస్తవంలో ఆరోపములు ఉన్నప్పుడు కూడా అదే బ్రహ్మే కానీ ఆరోపములు అది బ్రహ్మ అనే సత్యాన్ని ఆ విజ్ఞానమే బ్రహ్మ ఆ విజ్ఞాన రూపంగా మీరు ఉన్నప్పుడు అది క్షణికము అనేది భ్రమ అది క్షణికము కాదు ఎందుకంటే అది క్షణికము అని ఆ క్షణికత్వాన్ని కూడా దాని మీద ఆరోపించాలి మీరు క్షణికత్వాన్ని కూడా దాని మీద ఆరోపించాల్సి ఉంటుంది ఆ ఆరోపాన్ని కూడా తిరస్కరిస్తే అది క్షణికము కాదు కంటిన్యూస్ కాదు ఇట్ ఈజ్ లేదర్ మూమెంటరీ నార్ కంటిన్యూస్ In fact, you cannot define it in terms of time parameter. You cannot define it in terms of space parameter. You cannot define it as an object. Adi vijjnana. Abijjnana miswarupa. Aite, avijjnana me brahma. Adi ye anandam. Aite, mari, adi anandamani mi rantunaru, adi brahma ni mi rantunaru, maak anuha mo endu kalakak leedu. అని మీరంటే అనుభవం కలుగుతూ ఉంది కలగటం లేదని కూడా మీరు భ్రమపడుతున్నారు జ్వరం తగ్గింది అయినా జ్వరం తగ్గలేదని వాడు భ్రమపడుతూ ఉంటాడు పాము కరిచిందని భ్రమ నేను ఒకసారి మీకు పాఠంలో చెప్పాను పల్లెటూళ్ళలో పాము కరిచిందని భ్రమ అప్పుడు వేపాకు నలి వేపాకులు తీసినోట్లు బట్టి ఇది ఎలా ఉందంటే తీయగా ఉందని చెప్తాను ఎందుకంటే వాడు అలా విన్నాడు పాము విషం బాగా ఎక్కినప్పుడు వేపాకు తీయగా ఉంటుంది విన్నాడు అందుకోసం తీయగా ఉందని చెప్తాడు అక్కడ కరిచింది పాము లేదురా తాడు రాదు అది అది అది రుచ్చుకుంది నీకు నువ్వు కంగారు పడ్డావు ఓహో అలాగా నేను పామేమో అని నేను ఒప్పుకుంటాడు మరి ఇందాక వేపా కంటే మరి తీయగా ఉందన్నాడంటే అప్పుడు అప్పుడు అభిప్రాయ తీయగా లేదు చేదుగానే ఉందంటాడు భ్రమ అలా ఉంటుంది